సర్వకృపా నిధి అగు ప్రభువా పరిశుద్ధుడ పరిశుద్ధుడ పరిశుద్ధుడ మహాఘనుడ మహోన్నతుడ అద్వితీయుడమైన ఎస్ఏ నీక పాద సన్నిధిలో చేరి ప్రభాని స్తుంచుటకిచ్చిన ఇక సమయం కొరకు నీకు వందనాలు స్తోతములు నాయన మా తండ్రి మా విమోచకుడవు మా పోషకుడవు మమ్మల్ని కాపాడు నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు మారని దేవుడవు మార్పు చెందని దేవుడవు నాయన నీకు వందనాలు ప్రియమైన దేవుడు ప్రభ ఎంతో ప్రేమతో మమ్మల్ని నా తండ్రి నీ యొక్క సన్నిధికి ప్రభ నడిపిస్తున్న వాడవు ప్రభ మమ్మల్ని రక్షించిన దేవుడవు మా కొరకైన యొక్క ప్రాణమును ప్రభ నా తండ్రి శిలువ మీద బలియాగంగా అర్పించిన దేవుడవు నా తండ్రి పునరుత్డమైన ఎస్సీ అీకు వంద నాలుగు స్తోత్రములు నాయన గొప్ప మేళ్లను బట్టి మా పట్ల మీరు చేసిన ఎన్నో ఆశ్చర్య కార్యములను బట్టి ప్రభ నీకు వందనాలు వేలాది వేల వందనాలు స్తోత్రులు నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు అగ్ని చేత అభిషేకించి మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపిస్తున్న దేవుడవు నీకు వందనాలు సేవల బిడ్డలందరూ విస్తారంగా వాడబడటకు నీకు కృపనిచ్చిన దేవుడవు నీకు వందనాలు అంత్యకాలంలో ప్రభ దుర్దినంలో మేము ఉంటుండగా మమ్మల్ని కాపాడుతున్న దేవుడవు శోధనలో పడకుండా నా తండ్రి దుష్టుడు నుంచి మమ్మల్ని దూరపరచు దేవుడవు నీకు వందనాలు ఇస్తేయా నా నీకే వందనాలు స్తోత్రములు నాయన ఈ సాయంత్రకాల సమయం ముందు గ్రహ ప్రత్యేక బిడ్డను మీరు త్వరగా నడిపించండి మీకు పాద సన్నిధిలో చేరి ప్రభ మీ నోటి మాటలు వినుటకు ప్రభ మా హృదయంలో తెరవండి నా దేవా మా యొక్క గ్రూప్ లో నా తండ్రి ఇంకా ఎంతమంది అయితే ఈ యొక్క వాక్యం పంచుతున్నారో ఇది ఎంతమందికి షేర్ అవుతుందో ప్రతి ఒక్క గృహములో మీరు ఆశ్చర్యకారంగా జరిగించండి అక్కడ ఏసయ మీకు ఆత్మకార్యం జరిగించండి మీ యొక్క ప్రతి ఒక్క కుటుంబంను ప్రతి ఒక్క బిడ్డను పేరు పెరిన తండ్రి భద్రపరచమని నడినతి నుంచి అరికాల వరకు సంపూర్ణ స్వస్థత ప్రతి కుటుంబానికి కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం విజ్ఞాపనల కోసం ప్రభ ఎంతమంది అయితే మొరపెట్టుకుంటున్నారో ప్రభ ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడవు ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు నీకు సన్నిధికి వచ్చిన ఏ ఏ ఆత్మను కూడా నువ్వు నిష్కారణంగా నువ్వు నువ్వు తోలివేయని దేవుడు ప్రభ నా తండ్రి జీవితంలో జీవించటకు ప్రభ నీకు కృపణ అనుగ్రహించండి ఆత్మలో వర్ధిలుటకు సహాయం చేయండి పరిశుద్ధుడా మహోన్నతుడా నీకు మహోన్నతమైన కార్యములను ప్రభ మేము వివరించుటకు నా తండ్రి మా యొక్క జీవితాలనే సాక్ష్యంగా నిలబెట్టిన దేవుడు నీకు వందనాలు తెలుస్తున్నాం మా ద్వారా మీ యొక్క మహిమ కలగాలని ఆయన నా తండ్రి ప్రభ మేము చేయి ప్రతి ప్రార్థన ప్రతి కార్యము ప్రభ ప్రతి సేవ తండ్రి ప్రభ మీకు అంగీకారంగా సహాయం చేయండి ప్రభ మనుషుల కోసం కాదు ప్రభ నా తండ్రి వేషధారణ కాదనైనా ప్రభ సంపూర్ణ హృదయంతో నీకు పాద సన్నిధిలో చేరి ప్రభ నీకు నిజంగా మొరపెట్టుకున్న యోగ్యత మాకు ందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా విమోచకుడ ప్రతి ఒక్క హృదయాన్ని పరిశోధించే దేవుడు ప్రభ ప్రతి ఒక్కరిని తెప్పల చేయండి వాక్యం దర్శించండి మాట్లాడండి హెచ్చరించండి నాయన మమ్మల్ని సరిచేయండి ప్రభ మాలో ఇంకా ఏ లోపం ఉన్నా కూడా ప్రభా అది ఉండడానికి వీల్లేదు నీకు కృపల జ్ఞాపకం చేసుకోండి కూడికంతటిలో ప్రభ సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీ యొక్క పరిస్థితి నా మమ్మల్నికే చెల్లుండు ఈ ఉదయక ఈ సాయంత్రకాల సమయం అందు ప్రభ సమయం బట్టి స్పందనాలు చెల్లిస్తూ ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ సిస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ ఏ సయ్యా దేవెనలివయ్యేసయ్యీరా దీరాయ్యా దేవనలియసయ పరలోకంలో ఆసీనుడైన నా దేవా భూలోకంలో మా వినరావా పరలోకంలో ఆసీనుడైన మా దేవా భూలోకంలో మా మొరలు వినరావా హల్లే లుయా హల్లేయా హల్లే హల్ అల్లేయాలూయా దిగిరా దిగిరా దీవెనలి వయ్యే సయ్యా దిగిరా దిగిరా సయ్యా దీవెనలి వైఎసయ్యా శోధనలో నేను నలిగిపోయాను కన్నీలలో నేను మునిగిపోయాను శోధనలో నేను నలిగిపోయాను కన్నీళ్లలో నేను మునిగిపోయాను పోయాను నన్న ఆదరించయ్యా నన్నాదుకోవయ్యా నన్న ఆదరించయ్యా ధీరా దీరా ఏసయ్యా దేవనలివైయ్య ఏసయ్యా దిగిరా దిగిరాసయ్యా దేవనలివైయ్య ఏసయ్యా ఎండిపోయిన భూమిని నేను ఏసయ్యా జీవజలముత తడుపు మునన్ను మెస్సయ్యా ఎండిపోయిన భూమిని నేను ఏసయ్యా జీవజలముత తడుపు మునన్ను మెస్సయ్యా నియాత్మతో ఆత్మతో నింపుమయా నీ శక్తితో నింపుమయా నీ ఆత్మతో నింపుమయా నీ శక్తితో నింపుమయా దిగిరా దిగిరాసయ్యా దీవెనలి వైయేసయ్యా దిగిరా దిగిరాసయ్యా దీవెనలి వై అయేసయ్యా పరలోకంలో ఆసీనుడైన మా దేవా Boolookam Loma Muralu Vinara Va. Paralookam Loma Cine Udayna Ma Deva. Boolookam Loma Muralu Vinara Va. Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, raise your own sister. సూత్రం మధ్య పరిశుద్ధం ప్రారంభం చేసుకున్నాం పండు మూసుకుందాం అందరం సూత్రం మధ్య పరిశుద్ర సర్వ సృష్టికర్త నీకు మందాం రచి ప్రభా ఇదిగో రాజా నీకు వాక్యం కై మేము వేసి ఉన్నాం రజా ఇస్తా ప్రభా ఇదిగో రాజా వాక్యం ద్వారా మీరు మాట్లాడిన రచ మా తోడై మీరు ఉండని రజ ఇస్తూ ప్రభా నీ యొక్క వాక్యం మాకు విశ్వాసం అన్నది అధికమవుతుంది అనే ఒక వాక్యం ఉంది రచ అవన్నీ ఇస్తే ప్రభావ అనే ఒక వాక్యం వింటుంటే దేవ చేస్తూ ప్రా నిమేస్తుంటే రచ ఇస్తూ ప్రభా మాకు విశ్వాసం అధికం కావాలి నీ మీద ఇంకా ప్రేమ దేవేస్తం ఉండాలా రచ ఈ యొక్క లోకం వైపు నిరంతరం మీరేమో గురువు ఉండాలా రచ ఇస్తు ప్రభా మీరేమా దేవుడు ఉండాలి ఒక ఆత్మకాన్ని జరిపించమని తీసుకున్నాం ప్రశ్న ఆమె వాక్యం చూసుకున్నాం మనం యోగు గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చినాం అవును చదువుతారండి ఫైవ్ ఎయిటీన్ సిస్టర్ ఐదో ఐదో అధ్యాయంలో పద్దెనిమిదో వచ్చిన ఆయన గాయపరిచి గాయపరిచిన గాయములను కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును దేనొక వాక్యం ఉంటుంది ఏదైతే గాయం ఉంది కదా ఆ గాయమును దేవుడేం చేస్తా అంట స్వస్థపరుస్తా అంటుంది ఇంకా ఇంకా కొంచెం చదవండి ఆయన గాయపరిచి గాయమును కట్టును గాయపరిచి గాయంను కడతారంట ఇంకా ఆయన గాయము చేయను ఆయన చేతులే స్వస్థపరచును అలుయ్యా దేవుడు అలూయ వాక్యం ఉంది గాయపరుస్తానంట ఆయననే స్వస్థపరుస్తారంట అలు అది ఎలాంటి గాయమైనా గానీ అలూయ నీ కుటుంబంలో ఏ ఇరుకు ఇబ్బంది ఉన్నా గాని దేవుడు అంటుండో ఏదైతే గాయంతో నువ్వు అల్లాడుతున్నావో ఆ గాయంని నేనే స్వస్థపరుస్తున్నా చేతితో అంటు ఇంకా చదువు సిస్టర్ ఆరు బాధలలో నుండి ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు అల్లు ఆరు బాధలు కలిగిన ఏడు బాధలు కలిగిన ఏ కీడు కూడా నీ వద్దకు రాదంట అల్లుయ్య నేను ఒక వాక్యం అంటుంది మీరు నా బిడ్డలు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నా మీ గురించి నా ప్రాణాన్ని చదువుపైన పెట్టిన అంటుంది ఏమంటున్నాడంటే చీమ కూడా తాక్కలేదు చీమ కూడా ఆని దేని ఒక వాకి ఎన్నో రిఫరెన్స్లు ఉన్నాయి మన వెంటుకల్లో రాలంటే కూడా దేని ఒక ఆగ్ని కావాలంట అవునా సో జీవితంలో మనకి దేవుడు మనని అన్కండిషనల్ లవ్ అంటారు అన్కండిషన్ లవ్ దేవుని యొక్క అన్కండిషన్ లవ్ దేవుడు మనపై పెట్టినంట చూడండి నీ గురించి నా గురించి పునాదులు వేయబడక ముందుకే నీ గురించి నా గురించి దేవుడు ఎన్నో ప్లాన్స్ వేసానంట ఎన్నో ప్లాన్స్ వేసానంట నీ గురించి నా గురించి రక్తం చెందాలని ప్లాన్ ప్లాన్ కూడా ఉంది దేవుని యొక్క రక్తం చిందకపోతే దేవుని యొక్క అన్కండిషనల్ లవ్ మన పైన ఉండకపోతే ఆ ఒక ప్రేమ మనకి దేవుడు కనపరిచింది సెలవు ఈ లోకంలో ఎంతో మంది ప్రేమిస్తాడు అన్న అన్న చెల్లి అమ్మ నాన్న ఫ్రెండ్స్ అందరూ ప్రేమిస్తారు కానీ వాళ్ళది ఒక టైం వచ్చే వాళ్ళకి ఆగిపోతుంది కానీ దేవుని యొక్క ప్రేమ ఏంటంటే అన్కండిషనల్ లవ్ నీకు ఏం కూడా చెరిగనీయ్యాడంట అలుయ కీర్తన వాక్యం చదువుతాం కదా థ్యాంక్ యూ మ్యాడం అందరికీ సుపరిచితమైన వాక్యం నీ పాదములకు రాయి రాయి తగలకుండా అయిన తన దూతలకు ఆజ్ఞాపించి ఉన్నాడంట అది అలుయ నీ గురించి ప్రతి ఒక్కటి నేను ప్లాన్ చేస్తున్నా నీ నీకు రేపు ఏమి కావాలి ఎల్లుండేం కావాలి ప్రతి నీకు నేను ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నాను బికాస్ ఈ లవ్స్ యూ అన్కండిషనల్ దేవుడు ఎప్పుడు కూడా మన అన్కండిషన్ లవ్ చేస్తాడంట లిమిట్ లేదంట లిమిట్ లేదని ఎక్కడ ప్రూవ్ అయిందంటే సెల్వపై దేవుడు మన గురించి చనిపోయి ఉన్నాడు కదా అదే మనకి ఒక నిదర్శనం అల్లుయ్యా ఎప్పుడు కూడా నీ ధ్యానం నీ యొక్క ధ్యాస నీకు నీ యొక్క ధ్యాస ఎక్కడ ఉండాలంట నీ యొక్క ధ్యానం ఎక్కడ ఉండాలంట సెలవ వైపు ఉండాలంట యశుప్రభ నువ్వే యేసుప్రభ నువ్వే యశప్రభ నాకు ఇది కావాలి నువ్వే యశోప్రభ నువ్వు లేని లేదు యశప్రభ నువ్వు లేని లేదు నాకు ఏ ఏది కావాలన్నా కానీ తక్కువ మన గుర్తుకొచ్చేది దేవుడే ఎన్ని ప్రార్థన చేసినా ఏం ప్రార్థన చేసినా దేవుడు ఏం చేస్తాడు ఒకనొక రోజు దానికి జవాబు అనేది ఇస్తాడు జవాబు అనేది ఇస్తాడు కొంచెం లేట్ అవుతున్నా కానీ దేవుడు అన్నది తప్పకుండా జవాబు అనేది ఇస్తాడు దేవుడు అంటుడు ఆరు ఏడు ఏడు వెళ్ళినా గానీ అలియా ఈ అపాయం కూడా నీకు రాదంట అల్వియా సిక్స్ డబుల్స్ ఏ అండ్ సెవెన్ డే నో యూ విల్ టచ్ సైతానికి అధికారమే లేదంట మన ముట్టడానికి మళ్ళీ యోగి అన ప్రవక్తనే ఆయన ముట్టడానికి అధికారం లేదు కాబట్టే కదా దేవుని ద్వారా వెళ్ళి పర్మిషన్ తీసుకుని ముట్టాలి ఆయనకి అన్నిచ్చినాం కాబట్టి ఎసో ప్రమాదం నేను ఆయన ఆయన గురించి ఏదో ఒక సాకు చొప్పి ఏదో ఒక సాకు చొప్పి ఆయనకు మంచి పిల్లలు ఉన్నారు పొలాలు ఉన్నాయి అన్ను ఉన్నాయి He is having a rich crafts. He is having a rich handicapped. But he's able to喜 véritable it. He told him that. He gave up a sense of damn, where'd the enemy move from? That aminoяids love. But he Becca is a good lady. Why Becca? The patriots to be accepted whoもの kingdom ahead of him, he never left like a sacred verse. Because of things, దేవుడు ఆయనకి ఏం చేసిండు రెండింతలు ఎక్కువ ఇచ్చాడు అలా బ్లస్ చేసి నేనైతే యోగ జీవితం చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటే ఎంత ఏముంటే దేవుని గురించి పల్లెత్తే ఒక మాట గుడి ఆయన వచ్చి యజమానుడా మన పొలాలు అదే ఆ గృహం అదే ృహంలో పిల్లలు అందరూ చనిపోయినారంటే ఆయన ఏమీ అంటే ఈ వాజ్ లిటరల్లీ పాయిట్ అని ఈ వాజ్ నాట్ ఏబుల్ టు అంటే ఆయన ఏం చెప్పలేకపోతుండ దేవుని ముంగట చూడండి ఈ యొక్క వాక్యం నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ప్రయత్నాడు మిమ్మల్ని ముట్టలేదు నిలుందని ముట్టలేదు వాళ్ళు ఏం చేస్తారంటే మనకి అబద్ధం చెప్తాడు అబద్ధం చెప్పి మోసం చేస్తాడు అబద్ధం చెప్పి మనకు బ్రెయిన్లో దొరుకుతాడు మనసులో కంటే బ్రెయిన్లో మస దొరుకుతాడు సైతం నీ చూద్దామని నిలబడుతాడు చెప్తా ఉంటాడు ఇట్లా చెయ్యి అట్లా చెయ్యి అట్లా చెయ్యి ఇట్ల అవుతుంది అట్లయితుంది అయ్యా నేను చేస్తున్నా ఇది కానే కాదు నువ్వు చేద్దాం అనుకున్న పనిని వాడు ఆపుతా ఉంటాడు డోంట్ స్టాప్ నీకు బ్లెస్సింగ్ రాకుండా చేయడానికి వాడు కొనుక్కున్నాడు సైతంగా నీకు మమ్మల్ని ముట్టాడు దేవుని ఒక చేతిలో ఏ అపాయం కూడా మీకు దగ్గరికి రాదంట నిజంగానే దేవుని సన్నిధిలో భోజార్తూ దేవుని ఒక కారణంలో మనం ఉంటుంటే పవర్ అనేది మనం పొందుకుంటాము వీ విల్ బి స్ట్రాంగ్ ఇన్ సోల్ ఆత్మీయంగా మనం ఏమవుతున్నాం అంటే బలపడుతూ ఉంటాము దేవుని యొక్క పొందుకుంటాం కాబట్టి కనిపిస్తాము మనం ఎంత బోధన పరు అయి ఉన్నాము ఎంత పవర్ ఉంది మనకి వాళ్ళు ఎలా ఎదుర్కోవాలి ప్రతి ఒక్కరు దేవుడు నేర్పిస్తూ ఉంటాడు కాని టచ్ అనేది ఒక లేదండి అవి కిందికి కొంచెం ఇన్సార్ మకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును క్షామకాలమున మరణము నుండి యుద్ధమున ఖడ్గ బలము ఆయన నిన్ను తప్పించును బ్రదర్ మీట్లో ఉన్నారు ఇప్పుడు మీట్లో అంటే మళ్ళీ పడ్డది ఒక చదువుతారాండి ఆయన మనకి వార్ ఫ్రమ్ ద అనేసి అంటుంది అవలూయా మనకి డెత్ నుంచి డెత్ నుంచి కూడా దేవుడు ఏం చేస్తాడంట కాపాడతాడంటూయ అలూయా మనకి వార్ అంటే ఆ వార్లో ఉన్న కానీ ఆ యొక్క డెత్ డెత్ వచ్చినా కానీ దేవుడు ఏం చూస్తాడమ్మంట మన్ని కాపాడుతూ ఉంటాడంట కానీ దేవుడు అంటుండూ నువ్వు ఎప్పుడు కూడా ఫస్ట్ భయపడదు అంటే ఈ యొక్క సైతం గురించి అల్లుయా సైతం గురించి ఎప్పుడు కూడా మనం భయపడదు హయా ఏమైపోతుంది ఎట్ల అయిపోతుంది ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుందా అనేసి ఆలోచనలో వాడు ఇంకా మిమ్మల్ని డిప్రెషన్ తీసుకుపోతుంటారంట నిన్ను నన్ను అల్ అందుకు దేవుని ఒక వాక్యం అంటుంది మీరు డెత్ వచ్చిన దాన్ని ఈవెన్ ఇట్ ఇస్ డెత్ అండ్ ద వార్ ఫ్రం ద పవర్ ఆఫ్ సోల్ హేవనొక వాక్యం అంటుంది మీరు ఏ విషయంలో కూడా భయపడడానికి వీల్లేదు దేవుడు అనేది మీకు విజయం ఇస్తుంది హల్వియా ఆయన పవర్ అనేది మనలో ఉంది కాబట్టి ఆయనకు ఆయన మనకి అధికారం ఇచ్చాడు కాబట్టి అల్వియా ఒక అధికారాన్ని మనం వాడుకోవాలంట అల్వియా అధికారంలో మనం వాడుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తానంట మన సుస్థపడుస్తూ ఉంటాడంట యూ నీట్ స్పీక్ అంటే మీకు కాళ్ళు ఒప్పిస్తుంది అంట కాళ్ళు ఒప్పిస్తుంటే ఒక కాలు ఆ ఒక పెయిన్ నుంచి విడుదల దాయించి ఇన్ ద నేమ్ ఆఫ్ జీయస్ ఆ బైండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీయస్ అంటే నువ్వు తప్పకుండా ఒక స్వస్థతను అందికో నువ్వు ఎప్పుడైతే ఆ కంబైన్ చేసే చూసినావా ఆ కంబైన్ చేసినప్పుడు ఆ హీలింగ్ అనేది రిలీజ్ అవుతుంది హీలింగ్ అనేది రిలీజ్ అవుతుంది హల్దియా చూడండి ఆ యొక్క రక్తకర స్త్రీ అనేది మనసులో అనుకుంది అంటే ఏమని దేవుడు ఒక చెంగు దేవుని ముట్ట చాలు నేను స్వస్థత పండుతా అంటాడు కానీ ఆమె ముట్టింది స్వస్థతో పండింది కానీ దేవుడు ఒక మాట అంటాడు ఒక ప్రభావం అనేది బయలుదేరింది అని సంథింగ్ పవర్ ఫ్రమ్ మై పవర్ అనేది రిలీజ్ అయిపోయిందని చెప్తాను అప్పుడు శిష్యుడు చెప్తుంటే శిష్యుడు అంటారు విశ్వప్రభ ఎంతో మంది ఉన్నాడు ఎంతోమంది ఉంది ఎంతో మంది పడుతున్నాము కాదు నా నుంచి పవర్ అనేది పోయింది అంటే అప్పుడు ఏమో భయపడుతుంటే నేనేశ్వరం నీ విశ్వాసం నేను పుస్తకపరిచి వెళ్ళు అంట నీకు దేవుని పైన అపారమైన విశ్వాసం అనేది కలిగి ఉండాలంటారు నేను ఒక వాక్యం ఉంటుంది దేవుని సన్నిధిలో మనకి అపారమైన విశ్వాసం కలిగి ఉంటే ఎవడు తప్పకుండా నీకు నాకు చేస్తా అంట స్వస్థపర్సన్య మత్యలో కూడా వాక్యం అనేది ఉంది ఆ మత్తలో ఒక వాక్యం చూసుకుందాం మనం అందరికీ సుపరిచితమైన వాక్యమే అండ్ వాట్ ఎవర్ యు ఆస్క్ ఇన్ ద ప్రేయర్ యు విల్ రిసీవ్ ఇఫ్ యు హ్యావ్ ఫేత్ అదియా ఏదైతే నువ్వు విజ్ఞాప ప్రార్థన ఏదైతే ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తున్నావో దాని గురించి నువ్వు ముందే ఏం చెప్పాలంట నేను పొందుకున్నా అని చెప్పాలంటూయా ఇఫ్ యు హేట్ అండ్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఎన్ దేయర్ యూ విల్ రిసీవ్ ఇట్ ఇఫ్ యు హేట్ హేనొక వాక్యం అంటుంది నువ్వు ముందే దేవుని యొక్క సన్నిధిలో రాక ముందుకే నేను స్వస్థత పొందినా ఏం చేయాలంట విశ్వాసం పెట్టి దేవుని యొక్క సన్నిధిలో రావాలంట ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చిన్నప్పుడు మనకి చెప్తామంటే ఈ యొక్క స్మాల్ స్టోరీ అని వింటూ ఉంటాం ఆ యొక్క ఒక విలేజ్లో వర్షం అనేది రానేది కాదంట వర్షం రాకపోతే అందరూ అందరు వచ్చి మెలిసినంట దగ్గర కూడు కూడుకొని ప్రార్థన చేస్తున్న ప్రార్థన చేస్తున్న కానీ ఒక చిన్నవాడు ఏం చేసిందంట అమ్రా తెచ్చుకున్నాను ఆయనకి ఏమి ఏమని ఉంది విశ్వాసం ఆయనకి వర్షం వస్తుంది ట్రే చేస్తున్నాం మనం ముందే గొడుగు తెచ్చుకున్నా దట్ ఈస్ నోన్ ఎస్ అయిత్ అంట ఇంత వాళ్ళు అంటే డౌట్ఫుల్ మైండెడ్ ఉంటుంది కొంచెం మంది దేవుడు ఇస్తారులే అయిదు లే అయినప్పుడు అనేసి ఈ యొక్క మైండ్లో ఉన్నప్పుడు మనకి ఏమవుతుందంట ఆ ఫేట్ అనేది వెళ్ళిపోతుంది అంట ఆ ఫేత్ అనేది ఉండదు అదే ఒక ఫేత్ గురించి చూసుకున్నట్టయితే మనకి దేని ఒక వాక్యం అంటుంది రోమలో ఉంది రోమ పదే అధ్యయం పదేడవ వర్షం సో ఫేత్ కమ్స్ ఫ్రం ద ఇయరింగ్ And ద ఇయరింగ్ త్రూ ద of ఆఫ్ ద గాడ్ అది నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం నెమ్మదిస్తుంటావో దేని ఒక వాక్యం అనేది వింటూ ఉంటావో దేని యొక్క వాక్యం ధ్యానిస్తుంటావో అప్పుడు ఏమైతుందంట నీకు దేవుని మీద ఆ యొక్క A అనేది అధికంగా అవుతుంది ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ఫేట్ మెన్ ఫేట్ ఈస్ ఇంక్రీజ్ ఆటోమేటిక్లీ థింగ్స్ విల్ వర్క్ నీ యొక్క ఫైట్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ ఆటోమేటిక్లీ నీ యొక్క విశ్వాసం అధికమవుతుంది విశ్వాసం అడిగినప్పుడు ఆటోమేటిక్ నువ్వు ఏదైతే కోవా కావాలనుకుంటున్నావో అది నీకు దొరుకుతుంది ఇట్ విల్ వాక్ అండ్ ఇట్ విల్ కమ్ టు హోమ్ అది నడుచుకొని వస్తుంది అంటే ఏదైతే నువ్వు కోరుకుంటున్నావు ఏదైతే నువ్వు దేవునితో అడుగుతున్నావు అలియా నువ్వు దేవుని అడిగినప్పుడు అలియా విశ్వాసంతో అడుగుతున్నావు అలియా విశ్వాసం అడిగినప్పుడు నువ్వు విశ్వాసంలో అధికంగా అధికం కావాలంటే నేను ఒక వాక్యం వింటూ ఉండాల కోరంతే అధ్యాయంలో కూడా అదే ఉంది రెండో కోరంతేనా ఐదో అధ్యాయం ఏడవ వర్షం నుండి హలియా సైట్ హేత్ హా మనము విశ్వాసం ద్వారా నడుస్తాం కానీ కంటి చూపుతాం కాదంట అంటే క్రైస్తవ జీవితం గురించి చెప్తుంది అలియా మనము ఆత్మీయ విషయంలో చూస్తుంటే ఈ యొక్క ప్రాధాన్య జీవితం ఈ యొక్క ఫెయిత్ లైఫ్ ఉండినట్టయితే దేవుని వాక్యం నివారస్తుంటే మీకు ఏమైతుందంట దేవుని ఒక ఫెయిత్ అనేది ఇంక్రీజ్ అవుతుంటది దేవుడు ప్రతి ఒక్కరు మీకు సమకూర్స్తారంట దేవుడు ప్రతి ఒక్కరు సమ కుస్తారంట అలి ఇది అది అది ఇది అంటారు హ్యా ప్రతి ఒక్కటి నీకు దేవుడు ఇస్త్రా పరిశుద్ధ పరిశుద్ధంగా ఉండడానికి పరిశుద్ధంగా ఉండాలి మనం ఏ పాపం కూడా ఉండొద్దు ద్వేషం కపటం దేవుడు ఆయన పోలికగా నచ్చుకోమని చెప్పింది ఎందుకంటే ఆయనలో దేవుని కృప ఎంతో ఉండే ఓర్పు సహనం ప్రేమ గుణం దయాగుణం అన్నీ ఉండే అవన్నీ నీలో ఉండినట్టయితే నువ్వు దేవుణ్ణి కనపడుస్తావు దేవుడు నీలో కనిపిస్తాడు ఇది ఒక నిజమే అప్పుడు ఆటోమేటిక్లీ పీపుల్ వెల్కమ్ టు యూ లాస్కి ప్రే వాళ్ళు అడుగుతారు నాకు ప్రాధాన్య నా జీవితంలో ఎప్పుడు నువ్వు ప్రేమగా మాట్లాడుతుంటావు ఇప్పుడు చాలా మంది ఉంటారు ఒకటే మాటని గడుసుగా చెప్తుంటారు ఇంకొకతను నీటి చెప్తాడు నిదానంగా చెప్తాడు నీటి ఉంది సరమంటు రా అది వేరుంట గగా టీమ్ మీటింగ్ ఉంది ట్వెల్వ్ వరకు అసెంబ్లీ కానీ మీటింగ్ రూమ్ లో దట్ ఈస్ సమ్థింగ్ డిఫరెంట్ అంటే మొదటి వ్యక్తిలో మనం ప్రేమ ఏం మొదటి వ్యక్తిలో ఆ కసరు పసురుకుంటుండు కోపంగా ఉన్నాడు ఏదో చెప్పాలంటే చెప్పేసి వెళ్ళిపో అదో రెండో వ్యక్తి ఎట్లున్నాడు ఒక ప్రొఫెషన్ వచ్చిండు ఇక్కడ ఉంది మీటింగు ఇక్కడ మీరు రావాలి ఈ టైం వరకు ప్లీజ్ రండి అని చెప్పేసి సో మనలో కూడా దేవుని కనపరచాలంటే మన ప్రవక్తన మనకు మాట తీరు మనం మాట్లాడే విధానం బట్టి దేవును మనలో కనిపిస్తారంట వాళ్ళు దని దేవుళ్ళు అప్రోచ్ చే అప్పుడు వాళ్ళని మిమ్మల్ని అప్రోచ్ అవుతుంటారు నీతో మాట్లాడుతుంటారు నీతో మాట్లాడుతుంటే దేవుడు ఒక వాక్యం అని చెప్పడానికి అవకాశం ఉంటుంది వాళ్ళు వింటారు దేవుని యొక్క సన్నిధి వస్తారు దేవుని యొక్క సాధన జీవితం కలుగుదాం విశ్వాసం జీవితం కలుగుదాం మనలో దేవుని యొక్క ఆ దేవుని యొక్క గుణగణాలు మనం చూపిస్తాం తో కొన్ని మనం దేవుని దగ్గర నడిపిస్తాం దేవుడు ఈ చిన్న వాక్యం దీవించు కాక ఐ మెయిన్ చిన్న మాట ప్రార్థన చేయండి సరే సిస్టర్ సోదరు రాజా పరిశుద్ధ సర్వ సృష్టికర్త మహోన్నతానికి వంద రాజా ఇటుగా రాజా వాక్యం ద్వారా మీరు మాట్లాడేందుకు వందనాల రాజా యశ్వభ నవు ఇచ్చిన రాజాయేశ్వర ప్రభా ముఖ్యంగా రాజా యశ్వభ మేము దేవ యశ్వభ సైత్యానికి భయపడానికి వీలు లేదు రాజా యేశ్వర ప్రభా దొచ్చినా వర్ వచ్చిన అంటే ఆత్మీయ విషయంలో మాకు పోరాటం ఉన్నా కానీ ఏ విషయంలో పోరాటం ఉన్నా కానీ ఇదే యశ్వ్రభ మీరంటారు ప్రతి విషయం మీద మేము మమ్మల్ని కాదు ఏమి జరుగుతు నేనున్నా అంటున్నావు ఎంతో దేవ హేశ్వరప్రభ ఆ మాటలు వింటుంటే ఆ వాక్యం జరుగుతుంటే దేవ యశ్వభ ఎంతో ఫేట్ అనేది వస్తుంది ఆ భయం అనేది పోతుంది రజ యశ్వభ మాకు మీ ముందు నమ్మకం ఎంతో అపారమైన నమ్మకం అనేది ఏర్పడు ఏర్పడుతుంది రజ దేవేశ్వరప్రభ దేవ యశ్వభ విశ్వాసం అనేది అధికం చేసుకోమంటున్నాం రజ ప్రతిరోజు దేవ యశ్వభ వాక్యం వినాలా నీకు వాక్యం నేను నిమరేసుకోవాలా రజా యశ్వభ మీలాగా మీ కోలికగా మమ్మల్ని మార్చండి ఆఫీస్ లో కానీ దేవ యశ్వభ మా యొక్క గానీ దేవ ఇస్తు ప్రభా ఎక్కడికి వెళ్ళినా నా యొక్క దేవ ఇస్తుభ యొక్క గుణగణాలు మేము ఈ యొక్క ప్రజలకు చూపించాల చేస్తూ ప్రభా దాని ద్వారానే వీళ్ళని అట్రాక్ట్ చేసుకొని దేవ మీ యొక్క సన్నిధికి తీసుకొచ్చి వీళ్ళందరూ రక్షణ నడిపించాలని ఈరోజున్న ప్రతి ఒక్క బిడ్డని మా ముట్టని అక్కడ ఏవ ఇస్తున్న అవసరం ముట్టను తీర్చిందరూ దేవ ఇస్తు గొప్పగా మాట్లాడినట్టు చేస్తూ ప్రభా ఆ ఉందో ఈ ఇలాంటి వాక్యం అనేది ఎప్పుడు మేము అందిస్తుండాల చేస్తాం కబా మీ ద్వారా మాకు నడుపు కావాలి అచ్చా చేస్తూ ప్రతి విషయాన్ని దీవించి ఆశ్రయించి ఏదో నడిపించామని ఏసిన ప్రస్తుంది స్తోత్రం నైనా పరిశుద్ధ మైమోన్నత సరశక్తి మంత్రి జీవంగల ప్రభా నీకే వందనాలు ప్రభా ఇంతవరకు వాక్యం చేత మీరు మాత్రం మాట్లాడిన విధానాన్ని బట్టి నీకే వందనాలు తండ్రి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా అయా వినట విశ్వాసము కలుగునన్నావు ప్రభ అయా నీ గురించి ఇసు ప్రభ వినత క్రీస్తుని గురించిన మాటల వలన కలుగునన్నావు ప్రభా నీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం సర్వశక్తి మంత్రుడీవం గల తండ్రి నీకు ఇవ్వందనాలి ప్రభావ వాకే మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఎంతగానో ఆదరించే తండ్రి నీకు ఇవ్వందన ప్రభా మేమంత ఆదరణ పొందినా ప్రభావ ఇంకా ముందుకు మమ్మల్ని నడిపించండి దేవా ఉన్నత స్థాయిలో మమ్మల్ని నడిపించండి బలపరచండి మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకోండి నా తండ్రి ఎస్ నీకే వందనాలు ప్రభావ క్షేమంగా ఆరోగ్యం ఖాళీగా చేయండి ప్రతి ఒక్క బిడ్డను వాక్ చేత బలపరచండి ప్రభావ పతొక్కరికి మీరు రక్షించుకోండి ప్రభావ ప్రతొక్క బిడ్డను లేవనెత్త గొప్పగా మీరు వాడుకోండి ప్రభావ ఆయన గాయపరచును ఆయన కట్టును ఆయన గాయను చేయును ఆయన చేతు ద్వారా స్వచ్ఛత కలుగునని వాక్యం చదివిస్తుంది ఆయన అందరి బట్టి వందనాలు ప్రవ్వ సర్వశక్తి వందనాలు ప్రవ్వ జీవంగల తండ్రి శ్రమలు ఏ విధంగా ఆరంభమవుతావో అదే దేవుని కృప కూడా అదే విధంగా ఆరంభం అవుతుందని కోల్ అనేక విషయాల్లో మాట్లాడతాడు ప్రభావ అందరు బట్టి వందనాలు ప్రభ ప్రతి ఒక్క దాంట్లో మాకు తోడయండి బలపరిచి దీవించిన ఆశీర్వదించే తండ్రినికి వందనాలు ప్రభ వాక్యం సరిగా మేము జీవించాలా లోబడాలా ప్రభ మాల ఎటువంటి కపటము లోపంలో ప్రభ పాపం లేకుండా సహాయపడండి వాళ్ళని ఎట్లాంటి ద్వేషం ఉండద్దు కాదా ఏ శక్ కుట్ర ఉండడానికి వీళ్ళదు ప్రభా ప్రతి ఒక్క పాపం తీసేసి మమ్మల్ని ఇంకా అతిపరుషుద్ధంగా నడిపించండి దేవా సరశక్తి మంత్రి తండ్రి నీకు వందరాలు ఏసుకృష్ణ నామంలో వాక్యానికి మేము విధేత కడిగి జీవించాలా ఏస్తు నీకు కట్టుబడి మేము జీవించాలా ప్రభ తండ్రి నీకే వందనాల స్తోత్రంలో చెల్లిస్తున్న దివా నిరాకడ తిత్తరులంది ప్రభ మేమందరినీ సిద్ధపడాల ప్రభా అనేక మంది మేము సిద్ధంగా తయారు చేయాల ప్రభ ఏ నీకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రభావ జీవంగల తండ్రి నీకే వందనాల స్తోత్రంలోనైనా ముఖ్యంగా ఏసుకృస్తునాములు దేవా ఎంతమంది బాధ వేద దుఃఖాల రోగం కుంగి కృషిస్తున్నారు ప్రభ తొక్క బిడకు ఆదన ఖాతగా మీరే తోడండి స్వస్థపరచండి విజయం దయచండి బలపరచండి నిర్వాకడకే కుటుంబాలంతా సిద్ధపరచుకోండి దెవ యేసు ప్రభా నీకే వందనాల స్తోత్రంలో చెల్లిస్తున్నాం నాయన తండ్రి ఈ రాత్రి కాలం ముందు వాక్యశత మమ్మల్ని బలపరిచి దీవించే తండ్రి నికే వందనాలు ప్రభు జీవ గల దేవా నిక్య సోతములు చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఏక్రీస్తు నామంలో దివా మరి మెల్సన్ బ్రదర్ విషయంలో కొడుకు విషయాలు ప్రార్థిస్తున్నాం నాయన అబిడైన ముట్టడి స్వస్థపరచండి తండ్రి మరి ఎంతగానో మృత్యూత ఎంతగానో బాధపడుతుంది యుద్ధం చేస్తున్నాను ఆయన గొప్ప విడుదల దయచేయండి దివా సంపూర్ణంగా స్వచ్ఛత దయచేయండి విడుదల దయచేయండి ప్రభు జీవంగల తండ్రి నీకే వందన్నారు ప్రభా మంచి ట్రీట్మెంట్ అందజేయండి డాక్టర్ జ్ఞానం దయచేయండి ప్రభావ మరి తల్లిదండ్రులు సేవకులు అయ్యింది మరి పాపం ఖాళీ ఉన్నారని ఆయన దాని నుంచి వాళ్ళు విడుదల పొందాలా క్షమాపణ పొందాలా మరి ఎసుకొస నామను మునుకొరు బలమైన సేవ కుటుంబంతో సాక్షి నిలబెట్టండి ఆ చిన్నబాబుకు తోడైంది నడిపించండి విజయాన్ని దయచేసి బలపరచండి దేవా ఇంకా అభిషేకించి మీరు వాడుకోండి ప్రభా చిన్న బిడ్డకు ఇసు మంచిగా జ్ఞానచీతం నడిపింపబడాలా ప్రభ నిస్సందర పెంచబడాలా ప్రభ మొక్క చిత్తం దయచేయండి ఇంకా మీరు ముందుకు నడిపించండి దేవా కుటుంబం అంతా రాజ్యాన్ని కట్టబిడ్డగా వాడబడాలా వాళ్ళకున్న కలితాలను తొలగించండి దేవా అతని బిడ్డకు తోడయ్యండి ప్రభా ఓ నా తండ్రి సరవశక్తి మందుర జీవంగల తండ్రి నీకే వందనాలు ప్రభా బిడకు తోడై నడిపించే విజయాన్ని దయచేయండి ఏకకృస్త నామంలో ఎక్కడనే ఆసుపదా పరంలో ఒక దూతలు కాపుదల దేవా డాక్టర్కి మంచి జ్ఞానం దయచేయండి ఏసు కృష్ణుణ మంచి ట్రీట్మెంట్ అంత శక్తి దయచేయండి ఏసు ప్రభా నీకే వందరాలు సూత్రంలో ఛేదిస్తున్న ప్రభావ జీవం గల నీకే అనుసేయం అనుముట్టండి కాకండి స్వచ్ఛ పర్చండిదేవా మరి ఆవిడకి ఇంకా స్టర్జర్ జరగలేదు ప్రభావ డాక్టర్ జ్ఞానం దయచేయండి ఆవిడకు మార్గం తెరవండి ఆయన తీసు ఎంతగానో అందకారంతో కొట్లాడుతుంది ప్రభావ ఆవిడ యేసు ప్రభ మీరే చూడైన ఉద్యాపంలో మీరు సహాయపడండి ప్రభావ ఏసుకృష్ణ నామంగ దేవా అవిడకు సంపూర్ణంగా స్వచ్ఛత పొందాలా కాలంలో చేయలేదు జీవం పోయండి ముందుకు నడిపింపబడాలా ప్రభావ మీరు సహాయం చేయండి మీరు రక్షించుకోండి వేసు ప్రభా స్వరశక్తి మంత్రానికి వందన రీనెక్స్తో కూడా ముట్టడి తాకండి మరి పక్షవాయిత బాధపడుతుంది మన ఇద్దరికి బ్రెయిన్ ట్యూమర్ నుంచి సజ్జ నుంచి విడుదల పొందాలా ప్రభా మళ్ళీ జరగడానికి వీల్ లేదు ప్రభా ఏ స్నాంలో అజ్ఞాపిస్తున్న బిడ కొత్త విడుదల దయచేయండి ప్రభావ సంపూర్ణంగా స్వస్థత పొందాలా ప్రభా ఇంకా ఇవి శ్వాసనకి బలపరచండి ముందుకు నడిపించండి విజయానిమిదండి రిషిక పాపను ముట్టడి తాకండి మరి చెయ్యి చెక్షన్ పోయింది ప్రభా ఆ బిడ్డ శక్తి దయచేయండి ఆ పాపకు తోడే నడిపించి విజయానిమిద ఇచ్చేయండి స్వరశక్తి మంత్రి మిగు వంద నాలుగు ఇందు పాపన్ ప్రియా ముట్టండి థాకండి స్వస్థపరచండిని ఆయన మళ్ళీ ప్రభు అప్పుడకు సంపూర్ణంగా స్వస్థత విడుదల దయచేసి రక్షించుకొని నినామానికే మైమ తెచ్చుకోండి హందిక పాపన్ ముట్టండి థాకండి దేవ ఐష్ నుంచి విడుదల పొందాలా సైతాన చీకర్ గర్దిించండి కింద లేక భార షికన్ అప్పుడే స్వచ్ఛత దయచండి జరాన్ని గర్దించండి దగ్గు నుంచి విడుదల పొందాలా సంపూర్ణంగా విడుదల దయచండి తిమోతి బ్రదర్ కూడా ముట్టండి మంచి సేవ కూడా అయింది ప్రభావ ఆవిడ కాళ్ళు విషయంలో గొప్ప అద్భుతం మీరు జరిగించండి నా తండ్రి అవిడ సంపూర్ణంగా స్వచ్ఛత దయచండి సర్జరీ జరిగింది ప్రభావ అవిడ సంపూర్ణంగా స్వచ్ఛత పొందాల ప్రభావ అవిడ సత్యాన్ని ప్రకటించాలి అబద్ధం నుంచి విడుదల పొందాల ప్రభావ మీరే కాలం జరిగిచ్చిన నామనికే మేము తెచ్చుకోండి నాగేశ్వర బ్రదర్ ముట్టండి మరి నక్స్ ఎస్ కృష్ణనామంలో ప్రాబ్లం ఉంది ప్రభావ స్వచ్చత దయచేయండి కిడ్నీలో కూడా జీవం పోయింది దేవా స్వస్థత దయచేయండి అప్పుడు సంపూర్ణంగా ఆ కుటుంబమంతా రక్షించుకోండి నామనక తెచ్చుకోండి పిండి బ్రదం ముట్టండి మరి యాక్సిడెంట్ అయింది ప్రభావ కాలు ఫ్రాక్చర్ ప్రభా స్వచ్చత దయచేయండి విడుదల దయచేసి రక్షించుకోండి ఆ కుటుంబాల గొప్ప అద్భుతం మీకు జరిగించండి ఓర్ణ తండ్రిని సరశక్తి మంత్రి లక్కి పాపను కూడా ముట్టండి తాకండి స్వతపరచండిని ఆయన ఆ తిన్న బిడ్డ చేస్తే ప్రభావ మరి బోన్ పెరుగుతుందంట ప్రభావ మన సర్జరీ జరుగుతుందంట ఆయన అలా జరగద్దు ప్రభావ సర్జరీ జరగడానికి వీళ్ళ దేశంలో అగ్నిపిస్తం శ్రీకర్షత్ర గర్ధించి ఆవిడ చక్కగా నడవాలా బిడ్డ భవిష్యత్ అంతా సన్నిధిలో పెంచబడాలా ప్రభావ మీరే కాలం జరిగించి రక్షించుకోండి ఆయన ఓ నా తండ్రి నీకే వందనాలు ప్రభా బిడ జీవితంలో గొప్ప అద్భుతం మీరు జరిగించండి ఆ బిడకు తోడై నడిపించే విజయాన్ని మీరు దయచేసి రక్షించుకోండి తండ్రి కుటుంబ శాంతి సమర్థ ఇచ్చండి ఏసు ప్రభా ముట్టండి మరి క్యాన్సర్ నుంచి విడుదల పొందను కాక సైతాన్ని చీకట్లు రోగాలు ఏసనంలో గర్జిన్ ఏసు ప్రభా శివద్రాసు బెదర్ ముట్టండి ప్రభా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు ఆయన ఆ బిడ ఎవనస్తుడు ప్రభా ఎవన ఏసు ప్రభా బాణమంతా నీ కాడిని మొయ్యిను కాక గొప్ప విద్యాన్ని మీరు దయచేసి కుటుంబం అంతా రక్షించుకోండి ఇంకా మీరు బలపరిచిన ఆ బిడ్డ కూడా మార్గం తెరవండి అయ్యా నిన్నటి కాలంలో మరి సేవ కలిగిన మరి సరిత ప్రభాస్ ముట్టండి దేవా మరి ఆ బిడ్డ కూడా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతుంది ఆ కుటుంబాన్ని కూడా మార్గం తెరవండి చీకటి చూ దురాశక్తులు ఆ కుటుంబాన్ని పీడిసే నీకు ప్రభా ఆ కుటుంబాన్ని కూడా మార్గం తెరవండి అంధకార చీకటిని గడ్డిచ్చేది దాచండి ఎన్యాల వేసు ప్రభావ విడుదల పొందును రాక మీరే కారం జరిగించండి అయానికి అసాధ్యం అంటూ ఏది లేదు మీకు వేసుకృత అసాధ్యం ఏది లేదు మీ కృపల ప్రతి ఒక్కటి సమస్తం సాధ్యం నైనా సంపూర్ణంగా స్వత విడుదల పొందాల ప్రభావ మీరే కాలం జరిగించి కుటుంబంతో దీవించండి ఆశీర్వదించి మీరు రాకడకై ఓ నా తండ్రి నీకు వందనాలు ప్రభ ఇట్లాంటి కుటుంబాలు ఎంతగానో మంచి ప్రభావ భూమిలో మూలుగుతున్నాయి ప్రభా వాళ్ళ చుట్టూ ఆత్మని అగ్ని పెట్టండి ప్రభావ వాళ్ళంతరిని సేవించి ఆరాధించి గణపరచాలా ప్రభా పద్దొక్క బిడ్డకు తోడే నడిపించండి విజయాన్ని దేయండి బలపరచండి ప్రతి దాని మీద విజయం పొందాలా ప్రభా ఆ బిడ్డలంతా ప్రభావ వారంతరిని సంధికి నడిపించండి రేవా ఈ లోకంలో అబద్ధాలు మోసాలు పాపాలు భయంకరమైన జీవితం కలిగి ఉన్నాడని దేశ ప్రభ నిన్నమ్మిన బిడ్డలు ఎంతగానో మోసం కలిగిన్నారు దాని నుంచి కూడా విడుదల పొందాలా అందర సత్యాన్ని ప్రకటించాలా ప్రతొక హృదయాన్ని మీరు కదిలించండి ప్రభావ ప్రతి ఒక్క మీరు మాట్లాడి సత్యాన్ని ప్రకటించాలా అబద్ధం మోసం నుంచి విడుదల పొందాలా ప్రభ అయా మోసం చేస్తున్నారు ప్రభావ ప్రతొక్క దాంట్లో విడుదల ఇచ్చేయండి కొత్త బిడ్డ సత్యాన్ని ప్రకటించాలా వాళ్ళు కూడా కలవరం పుట్టించండి వాళ్ళ హృదయాన్ని కదిలింపచ్చేయండి సత్యాన్ని ప్రకటించబిడ్డగా వాడబడాలా ఎస్సు ప్రభానికి వందన స్తోత్రంలోన ఆయన జీవంగల తండ్రినికి వందన యవత్ నుంచి అగ్నికర్చన పెట్టండి ఏ దుష్టు ఆ సైతాన్ని ముట్టనిక అవకాశం వనస్సులు ప్రభ గొప్ప అద్భుతం మీరు జరిగించాడు వాళ్ళ జీవితాలు సెటిల్మెంట్ కావును సైతం చీడ గడ్డించండి ప్రభావ ఎంతో మంది ప్రజలు విడుదల పొందాలి ప్రభావ మీ సైతం నుంచి విడుదల పొందాలా ప్రభావ ఎవరు కూడా నశించదు ప్రభా చిన్న పిల్లలు కూడా తోడైనండి ప్రభా రక్త ప్రోక్షణాన్ని దాయిచ్చేయండి ప్రభావ వాళ్ళు కూడా విడుదల పొందాలా సైతం నుంచి ప్రభా ఏ ప్రభావ ఏ చూసాడు అవకాశం లేదు మీరే కార్యం జరిగిచ్చండి రక్షించుకోండి ఓనా తండ్రి నీకు వందనాలి ప్రభా విపరీతమైన మరి ఇన్ఫెక్షన్లు భూమిలో జరుగుతున్నాయనైనా పెద్ద బిడ్డలకు చిన్న బిడ్డలకు అనారోగ్యంతో ఎంతగానో బాధపడతారు హాస్పిటల్ ప్రభా వాళ్ళకి సంపూర్ణంగా స్వచ్ఛత దయచండి విచార నుంచి విడుదల పొందిన దాకా సైతాన్ని చీకటిని గర్జించండి ప్రభా ఏసు వందనాలు ప్రభా ప్రతి ఒక్కరికి ఆరోగ్యం స్వచ్ఛత దయచండి దయచేసి రక్షించుకోండి ఏసు ప్రభానికే వందనాలు ప్రభాన్ని రాకడాది త్వరలో ఉందినైనా మరి కుటుంబాలకు ఉన్న బంధకాలను ఖర్చులని విడబట్టండి చీకటిత ధర్మి కొట్టండి సైతాన్ రాజ్యంత కూలాలా ప్రభావ మీరే కార్యం జరిగి ఇచ్చడినైనా కుటుంబాలంతా నిన్ను ఒప్పుకోవాలని రాజ్యాన్ని కట్టాలా ప్రభావ మీరు సహాయపడండి నా తండ్రి జీవంగల దేవాలికే వందనాలైనా ఎంతమంది తెచ్చుకో బ్రదర్ సిస్టర్లు ఇంకా సేవలు వాడబడుతున్నారు అద్భుతంగా ఆశ్చర్యంగా మీరు వాడుకోండి అగ్ని జ్వాల వాడబడాలా అద్భుతంగా మీరు వాడుకోండి ప్రభా ప్రజలంతరినీ సందికి నడిపించాలా ప్రభా వాళ్ళ శక్తి నీ కృపాని భాగ్యం తెచ్చండి పథకం నిన్నైనా జీవాలు పొందుకొని సేవ చెయ్యను కాక ప్రభావ నీ పరులో దర్శన చేత నడిపింపబడాలా ప్రభా మీరు సహాయం ఇచ్చేయండి ఓ సర్వశక్తి మంత్గా నీకు స్తోత్ర చెల్లిస్తున్నాను ఆయన జీవంగల తండ్రి నీకు వందనాలు ప్రభావ పతొక్క బిడితో మీరు నువ్వు మాట్లాడే దేవుడ ప్రభావ ఏసుకృష్ణ నామంలో దేవ ప్రతొక్కడు రక్షింపబడాల ప్రభ మీరు సహాయం చేయండి నీ వాక్కును పంపించి ఈ ప్రపంచం ప్రతి ఒక్క బిడితో మీరు నీ రాత రాతి త్వరలో తెలిసే జ్ఞానాన్ని వాళ్ళకు దయచేయండి ఏసు ప్రభానికి వందరాలు ప్రభావ ఏసుకృష్ణ వృద్ధుల శ్రీకర్ శక్తులు అంధకార సమూహాన్ని ఏ స్థలంలో గర్దించేది ప్రభావ ఏసు ప్రభావ వాళ్ళంతా రావాలా ప్రభా ఏసు ప్రభు నిజమైన రక్షకు తెలుసుకొని వాళ్ళకున్న గుర్తి నేతలు మొదలతో తెరవబడాలా ప్రభావ మీరు కార్యం జరిగించి నీ నామానికై మార్న తెచ్చుకోండి ప్రభావ బిడ్డ సాక్షిబీడిగా నిలబడాలా ప్రభు ఎన్న కూడా తప్పిపోకుండా ప్రతొక్క బిడ్డ కాటి కాపాడి భద్రపరచబడింది కాక కురుమి గాని ఎడమ గాని పడిపోవద్దు ప్రభు నీ గురువు అయిపోయి చూసి పరిగెత్తాలా ప్రతొక్కదంట తోడే నడిపించి విజయానికి దయచేసి రక్షించుకొని నీ నామానికై మౌన తెచ్చుకోమాలి నగలనే చుకుసం అని వేడుకుంటున్నాం తండ్రి okay sister praise the lord praise the lord praise the lord devi sister praise the lord praise the lord, sister praise, praise lord, sister yes sir praise